జనరల్ గా బిజినెస్ అభివృద్ధి చెందితే బాగుపడేది ఎవరు ఒక వ్యక్తి బాగుపడదు ఆ వ్యక్తి తన బాగు బాగుపడ్డాన్ని కోరుకుంటూ మైత్రులు దాన్ని ఎప్పటివేందుకు దాన్ని ఏదో తనలో అనుకుంటే దాని కదా ఏదో మెడలో ఎన్నికలు మాలా వేసుకోలేదు కదా కాబట్టి కొంత సెన్సిటివ్ గా ఉన్నాయి బట్ వెర్ ఇస్ నో సెన్సిటివిటీ ల్యాస్ ఎందుకంటే ఈ కర్మకాండ ముఖ్యంగా ఈ ఆగమం పేరుతోటి శాస్త్ర సంబంధము పొశ్చనములుగా పెట్టుకునే అంటే శాస్త్రము యొక్క విధానం ఉందా లేదా అని చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి కర్మకాండ అది బాగా ఇబ్బడి ముబ్బడిగా పుంఖానుపుంఖములుగా పెరిగిపోయి వైల్డ్ గ్రాస్ పెరిగిపోయినట్టుగా పెరిగిపోయి ఆఖరికి అదే విరిగిపోయి అసలైన కర్మ ఎక్కడుందో కనపడకుండా అయిపోయిన సందర్భంలో కోరిక లేకుండా కర్మను చేయుట అనే సెన్సిటివిటీ ఆ అంతటి ఆ సంవేదనశీలము అంతటి సున్నితమైన మనస్తత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఈ బండస్వాధ్యాయంకి అంత మనస్తత్వం ఎక్కడి నుంచి వస్తుంది కాదు బట్ అది మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది కర్మ యొక్క ఫలమును ఆ అపేక్ష లేకుండా దాని ఎందు ఎటువంటి ఆశయా మనం ఆ యజ్ఞాన్ని చేయాల్సి ఉంటుంది యజ్ఞ తపస్క్రియాశ్చక్రియాశ్చ తపస్క్రియా యజ్ఞ రూపముగానున్న క్రియలను తపోరూపముగానున్న క్రియలను కూడా ఈ విధంగా చేయాలి ఇప్పుడు మీరు అరగంసేపు చేసి జపానికి కోరికలన్నింటినీ ముందు పెట్టి చేయాలి అక్కర్లేదు నిష్కామంగా చేయచ్చు అరగంట సేపు మాల తిప్పుతాడు దానికి మళ్ళీ ఇన్ని కోరికలు ఎందుకు దానికి ఇంత సంకల్పం తర్వాత కోరికలన్నీ దాంట్లో ప్రవేశపెట్టి ఆ మాల తిప్పి పావు గంట అరగంట తిప్పితే అదేదో నిష్కామంగా కూడా చేయచ్చు చేస్తే బాగుంటుంది ఇక్కడ సందర్భం అంటది దానక్రియాశ్చర్ విధా అనేక రకములైన దాన క్రియలను కూడా దాన రూపములోనుండే క్రియలోనూ అర్థం వాటిని కూడా పైన విధముగా పరమాత్మ యొక్క నామమును అభిధానమును ఉచ్చరించి నిష్కామంగా చెయ్యండి మీరు మోక్షాన్ని పొందుతారు అని భగవద్గీత బోధ ఇప్పుడు మీరు చెప్పండి సమాజంలో బాగా విస్తారంగా జరుగుతున్న కర్మకాండకి భగవద్గీతకు ఎట్టి సంబంధము లేదు అని నేను అన్న మాట అయ్యి కదా కరెక్టే ఉంటుంది గీత పూర్తి ఉల్ట సమాజంలో జరిగే క్రియలకు పూర్తి ఉల్ట ఎంటైర్లీ ఆపోజిట్ తర్వాత జనులు సంసారులు వాళ్ళు ఏవో కోరికలు పెట్టుకుంటారు ఈ కోరికలకి ఈ దేవతలు ఆ దేవతలు సహకరిస్తారని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అలా ఎందుకు అనుకుంటారంటే వీళ్ళు చేసి ప్రచారాన్ని పెట్టాలనుకుంటారు ధర్మాధిపతులు మతాధిపతులు మఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళు అందల వ్యక్తి లేకపోతే అందిని పైకెక్కి మైకు పెట్టి మీరు కోరికలతో మీ కోరికలన్నీ తీర్చారం అని అలా చెప్పి జనామా తయారు చేశారు ఇది మీరు ఓటు వేస్తే ఐదు వందలు వస్తుందని ఓటు వేయండి అన్నట్టుగా దాంతో డెమోక్రసీ ఏమైపోతుంది మెస్టీగా తయారై ఎలక్షన్ వచ్చేప్పటికీ ఆ బస్తీలో వాళ్ళందరూ ఎలా ఈసారి ఎలా ఓటికి అనిపిస్తున్నారో మనకైనా మాట్లాడదు అది ఎంత ఇన్సెన్సిటివ్ గా తయారవుతుందంటే ఒకసారి పేపర్లో వార్తొచ్చు పేపర్లో వార్త ఏమిటా వార్త అంటే గుడివాడ దగ్గర హైవే మీద హైవే అంటే స్టేట్ హైవేలో ఉంటుందిగా హైవే మీద ఐదు వందల మంది జనం ఒక బస్సీ జనం హైవే మీద బైఠాయించి ట్రాఫిక్ని ఆపేశారు పోలీసులు వచ్చి వాళ్ళకి నచ్చ చెప్పి తీసే వాళ్ళని హైవేని ఓపెన్ చేసే ప్రయత్నం చేసుకున్నారు నాయకులు కూడా వచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని ఫోటో ఎందుకు ఆపేశారు దానికి ఏదో కారణం ఉండాలి కదా ప్రతివాడి చేతిలోనూ ఐదు వందల నోట్లు ఈ ఐదు వందల నోటి చల్లన్నది ఇది నిన్న ఎలక్షన్ అయింది మాకు ఓటు వేయటానికి ఈ చల్లల్ని నోటిచ్చారు అని బయట అంటే అరే తోడా శరం కన్నా పడతాయన ఒక్క ప్రశం సిగ్గుపడాల్సి ఉంటుంది ఇది నిన్న రాత్రి నేను కన్నలు వేశాను నాకేమో దొంగ నోట్లు దొరికాయను మొన్నడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్టుగా లేదు ఇది అరే నాతో చోడా శరం కర్ణాపడ ఆ రకంగా అంటే డెమోక్రసీ అంత నష్టిగా తయారు ఆ రకంగా రండి రండి మీ కోరికలన్నీ తీరుతాయి ఇక్కడ మేము విగ్రహాలు పెట్టాం ఇక్కడ టెంపుల్ పెట్టాం ఇక్కడ పండలు వేసాం ఇక్కడ అయ్యి గుండాలు పెట్టాం నూట ఎనిమిది పెట్టాము యాభై ఆరు పెట్టాం మీరు వచ్చేసి డిజిటల్ చేసుకోండి అక్కడ టేబుల్స్ వేసి రిజిస్టల్ చేసుకుంటున్నారు క్రెడిట్ కార్డు కూడా అక్సెప్ట్ చేస్తాం మీ కోరికలన్నీ తీరుకుంటాయి మీకు భయాలు ఉన్నట్లయితే ఇటు కేసరండి కోరికలు ఉన్నట్లయితే అటు కేసరండి అని అని ప్రచారం చేస్తుంటే ఏదో శరంత బాధపోయానా చాలా దురదృష్టకరమైన విషయం మరి ఇప్పుడు చెప్పండి నేను అన్నమాట యథార్థమైన కదా భగవద్గీత రామాయణ ఉపనిషత్తులు వేదలు సంస్కృత భాష సాహిత్యం వ్యాకరణ మీ మాంస వీటికి వేటికీ సంబంధం లేకుండా ఈ వ్యవస్థ ఇలా తయారైంది ఏంటి నో సర్ప్రైజ్ ధర్మము కొంత బలహీనపడిందన్న దాంట్లో సర్ప్రైజ్ ఏమున్నది అది తెలుసుకోవాలి తెలుసుకున్నట్లయితే దానివల్ల కొంత లాభం ఉంది దానక్రియాస్విధ వివిధములైన అంటే రకరకములైన దానములు ఉంటాయి ఆ దానము రూపంలో ఉన్న క్రియలు లైక్ వాట్ క్షేత్రహిరంగ ప్రధానాభిలక్షణ మీరు క్షేత్రము ఇవ్వచ్చు క్షేత్రము అంటే పొలం పంట పొలాన్ని దానంగా ఇవ్వచ్చు ఏముంది ఇప్పుడు మీ దగ్గర వంద ఎకరం భూదానము మీ దగ్గర వంద ఎకరాలు మీకు యాభై ఎకరాలు సరిపడతారు ఇంకో యాభై ఎకరాలు వేద అంటే బంగారం ఇప్పుడు ఆడపిల్లలకి పెళ్లి బంగారం లేక పెళ్లిళ్ళు ఆగిపోయిన సందర్భాలు పుష్టికి ఉన్నది అనే పరిస్థితి ఉందనుకోండి మీరు పుస్తకి మీకు బంగారం ఇచ్చేస్తే వెళ్ళేది అలా చేయించు జనాలు బంగారం తీసుకొని దేవుడికి పెడతారు దేవుడికి బంగారం పెడతారు దేవుడు శ్రీపతి శ్రీమతి శాశ్వతం అనేది ఒక వెళ్తాడు ఆయన లక్ష్మీప్రదాయానికి నువ్వు బంగారం అనేది అది ఇప్పుడు గిల్ గేట్స్కి డాలా ఇచ్చి సంతోష పెట్టినట్టుగా లేదు కాబట్టి దేవుడికి బంగారం కూడా ఉంటారు ఎవరైనా పాపం ఆడపిల్లలు ఉంటారు వాళ్ళకి దేవుడికి పోగులు ఉండవు వాళ్ళ రాజు పోగులు పెట్టుకుంటాం అవాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి కొత్త బంగారం ఇచ్చేటప్పుడు వాళ్ళు బంగారం పోగులు పెట్టుకుని ఆడపిల్లలు పదివేల పిల్లలు వాళ్ళ మహానందరం వాళ్ళ తల్లు కూడా ఆడమ్మడం వాళ్ళకి ఇవ్వాలి అలానే పెళ్లి చేసుకుంటాం అంటే పుస్తకి అలంకారానికి కొంత ఐదు తులాలలో పది తులాలు బంగారం అడగటం అంటే బేద కుటుంబం పెళ్లి చేసుకుంటున్నారు అలా ఇవ్వాలి కానీ ఓ పాతి కిలోలు బంగారం తీసుకెళ్ళి దేవుడి మీద పెడితే ఎవడేం చేసుకుంటాడో బంగారం ఎక్కడి ఈ దానం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు దేవుడికి బంగారం ఇవ్వడం దానం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు దానం కింద పరిగెండి ఈ దానం ఎక్కడి నుంచి పట్టుకుంటాడు ఏ శాస్త్రం చెప్పింది అంటే ఆగమశాస్త్రం చెప్పిందంట ఏ ఆగమశాస్త్రం చెప్పింది ఎక్కడ శాస్త్రీయమైన గ్రంథములో ఎక్కడ అలా చెప్పిందే లేదు అసలు ఏ చెప్పింది అదే ఏదో ఆగమశాస్త్రం చెప్పిందంట నీకు సంస్కృతం వచ్చిన ముందు అడిగి రాదు హౌస్ వేలం లేదం వేలం లేదని విన్నారన్నమాట మతము వేలం వెదిగలదా ఇది నాట్ ప్రాబ్లం కాబట్టి హిరణ్యము మొదలైనవి హిరణ్య ప్రధానాది లక్షణా అవి నముక ఈ క్రియలు నిర్వర్తించబడుతున్నది ఎవరి చేత మోక్షకాంక్షి మోక్షాక్షిభి ముముక్షుభి మోక్ష కాంక్షి వర్డ్ వర్డ్ మెయిన్ మోక్ష అతిథి అతిథి దాని జనరల్ మీనింగ్ విచ్ వెరీ వెల్ నోన్ ముముక్షు పదం అందరికీ పరిచయమైన పదం కనుక ఆ పదాన్ని ప్రయోగించారు మోక్షములు కోరు వారు ఈ కర్మలను ఈ విధంగా చేస్తారు తప్ప ఇంతకు ముందు నేను సమాజంలో వెళ్ళాలి స్తోందంటూ వర్ణించేనే ఆ విధంగా చెయ్యరు సుమా మంచి శ్లోకం తర్వ శ్లోక సద్భావే సాే సదిత్యే తయుజ్య ప్రశస్ కర్మ తబ్ద పాఠ ఉచ్య ఓం ఇ ఇట్లు సప్తి సో సత్ అనే పదమును దాని గురించి చెప్తున్నారు భాష్యకారులు అంటారు చూడండి ఓం తబ్దో వినియోగమును ఓం అనే శబ్దమును ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అని చెప్పారు అది ఇరవై నాలుగో శ్లో సప్ అనే శబ్దమును ఏ విధంగా అది ఇరవై చెప్పారు ఇప్పుడు అనే శబ్దాన్ని గురించి చెప్పబోతున్నారు అథ సబ్దస్థ వినియోగ కథ్యతే ఇప్పుడు సత్ అనే శబ్దం యొక్క వినియోగము వినియోగం అంటే దాన్ని విధంగా మనం ప్రయోగించాలి ఏ ఏ సందర్భాలలో సత్ అనే శబ్దాన్ని ప్రయోగిస్తాము అనేదాన్ని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు సత్ సద్భావమునందు కూడా సత్ అనే ఈ పదము ప్రయోగింపబడుతున్నది సద్భావే సాధుభావే చ భావ అంటే సత్ అనే స్టేటస్ ని చెప్పేప్పుడు సత్ అంటే ఉంగుట ఉంగుట ఉంగుట అనే స్టేటస్ ని చెప్పేప్పుడు సత్ అనే శబ్దముని ప్రయోగిస్తారు మనకి శ్లోకం చూస్తే ఏమవుతుంది ఏం తెలుస్తుందంటే ఈ సత్ అనే శబ్దమును అనేక రకములుగా ప్రయోగించే అవకాశం ఉగలదు అని తెలుస్తోంది ఓముని సత్తుని ఒకే విధంగా వ్యాఖ్యానం చేశారు సత్తుని మాత్రం పలు రకములుగా మనం ప్రయోగించడానికి అవకాశం ఉన్నది చెప్పబోతున్నారు సద్భావము చూడండి సద్భావము అంటే సత్ అనే క్రియపు క్రియాపదం అస్థి శత్రంతము లడంతము రూ ఒకటే అస్థి అన్నా సత్త అన్నా ఒకటే శత్రు ప్రత్యయము లట్టు స్థానంలో వస్తుంది లట్టు వేసినా పచన్న పచతి అన్నా ఒకటే అంటే సంస్కృతంలో నామవాచకానికి రూఢి నామానికి పెద్ద ప్రత్యేకించి తేడాను స్వీకరించామ ఏక ఏకవచనం ప్రథమాధిపతి వచన ఏకవచనం ప్రథమాధిపతి అలా ఉంటుంది వస్తువు సో కాబట్టి సత్ అంటే క్రియాపదము ఆ క్రియాపదము యొక్క అర్థం దాన్ని సద్భావము అంటారు ఇప్పుడు గచ్చతి వెళ్తున్నాడు అది కర్త కర్తను చెప్తుంది కదా వెళ్తున్నాడు అంటే కర్తను చెప్తున్నట్టు అవుతుంది కదా సో ఇప్పుడు అంటే కర్మను చెప్తున్నట్టు అవుతుంది ఓకే కర్తను చెప్తూ కర్తని చెప్పకుండగా కర్త మొదలైన కారకముని చెప్పకుండగా ఆ క్రియ యొక్క అర్థముని చెప్పగలేను అప్పుడు ఏమని చెప్తారు తెలుగులో చెప్పండి కర్తను చెప్పాలనుకోండి వెళ్ళు అని చెప్తారు కర్మం చెప్పాలనుకోండి వెళ్ళబడు అని చెప్తారు కదా కర్త కాదు కర్మ కాదండి దాన్ని క్రియ యొక్క అర్థం చెప్పండి ధాత్మర్థం చెప్పండి అంటే ఏమని ఎలా చెప్తారు అని తెలుగులో ఇంగ్లీష్లో పెడతారు టూ పెడతారు ముందు గో అని తూ పెడితే ధాత్వార్థాన్ని ముందు పెడుతుంది అదేవిధంగా సంస్కృతంలో ఆ పదములకు భావ చేస్తే అది ఆ ధాత్వం యొక్క అర్థాన్ని పెట్టినట్టు అవుతుంది కాబట్టి సద్భావే ఆ సత్తు యొక్క ధాత్వార్థాన్ని చెప్పాలి ఉన్నాడు అంటే కర్త చెప్పినట్టు ఇత అది సద్భావం కాబట్టి సద్భావమును ఉండుట అనే అనే అర్థమును బోధించే సందర్భంలో సత్యబ్దమును వాడతారు ఓకే ఇంటే ఉండడం మాత్రమే కాదండి చాలా మంచిది అనే అర్థంలో కూడా సత్యబ్దమును వాడతారు సాధుభావము చె మంచిది మంచిగా ఉన్నది ముందు ఉండాలి కదా ఉంటే మంచిది ఉంది అన్నాడు సత్ మంచిగా ఉన్నది అన్నాను కూడా సత్తు వాడతారు సో అంటే ఏమైనటు సత్తునందు విద్యమానత మాత్రము అంటే కేవలము ఉండుట అనే సెన్స్ లో సత్తును వాడారు సద్భావే ఆ ఉండుటకు ఒక శోభని మీరు పెట్టినట్లయితే మీ సంస్కారాన్ని బట్టి దానికి ఒక శోభను కూడా జోడించినట్లయితే చాలా బాగున్నది బాగున్నది అంటే ఉన్నది అనమాట బాగున్నది సంధి చేస్తేనా బాగున్నది అనకూడదు ఇక్కడ రచ్చు పరంబోకున్నప్పుడు సంధి నిత్యము ఊపక్కన వచ్చుంటే నిత్యంగా సంధి చేయమన్నాడు చిన్న విషయం తెలుగులో కాబట్టి బాగున్నది సంధి చేసేస్తే బాగున్నది అవుతుంది అలాగే అది తెలుగులో అలా అవుతుంది సంస్కృతంలోనే దీర్ఘం కాదు బాగున్నది కాబట్టి ఉన్నది అన్నప్పుడు కేవల విద్యమానత ఉంగుట మాత్రమే బాగున్నది అంటే ఆ ఉండడానికి మీరు ఒక శోభను చేర్చారు కదా ఆ సమస్యలో కూడా సత్యం వాడవచ్చును తర్వాత శోభన్నది ఉంగుట అది మనస్సు క్రియకు మనస్సుకు అతీతమైనది క్రియకు సంకల్పమునకు అతీతమైంది ఆత్మ ఆత్మ సత్యం భావము మనస్సు దేహము క్రియ దేహంతో క్రియ చేస్తారు కదా కాబట్టి క్రియలో కూడా మీరు సత్శబ్దాన్ని ప్రయోగించవచ్చు కాబట్టి క్రియ దేహమునకు చెందిన క్రియకు మనస్సుకు చెందిన భావమునకు అతీత సంకల్పమునకు అతీతమైన శుద్ధ చైతన్యము యొక్క సన్మాత్రమును సత్ అని నిర్దేశిస్తారు మనస్సు సందర్భంలో బాగు అనే సంకల్పం సందర్భంలో కూడా బాగు అనేది ఒక సంకల్పం చెడుక ఆపో అప్పుడు కూడా సత్యబ్దాన్ని ప్రయోగిస్తారు చేసే పని దేహము పనిని చేస్తుంది చెడు వాళ్ళు చేసే పని కూడా మంచిది అనే సందర్భంలో కూడా సత్ అనే శబ్దాన్ని ప్రయోగిస్తారు సో ప్రశస్తే కర్మని సత్యబ్ద పాత్ర ఉచితే కాబట్టి మూడు విధాలుగా సత్శబ్దాన్ని ప్రయోగించారు సత్ విద్యమానత అన్నప్పుడు అదే పరమాత్మ అదే పరమాత్మ సాధు అంటే ఆ పరమాత్మని భావన చేసే స్వభావము అప్పుడు కూడా సత్ని ప్రయోగించారు ఆ పరమాత్మను ఆరాధించే క్రియ అప్పుడు కూడా సత్ అనే శబ్దాన్ని ఓకే ఆ విధంగా తీసుకోవచ్చు భాష్యకాలం చెప్తారు చూడండి సద్భావే అసత సద్భావే యథా అవిద్యమానస్య పుత్రస్య జన్మని అది అది లేదండి అది లేదు కానీ ఇప్పుడు ఉంది అంతవరకు లేనిది ఇప్పుడు ఉంది అన్నప్పుడు సత్ అనే శబ్దాన్ని ప్రయోగిస్తారు ఇది ఎలాగంటే యాస్కాచార్యుడు యాస్కాచార్యుడు భావ వికారములు అని ఆచరించుకుని ప్రతిపాదించారు భావ అంటే క్రియ అని అర్థం భావ అంటే క్రియ అని అర్థం క్రియలో వచ్చే మార్పులు అని అభిప్రాయం కానీ క్రియ ద్రవ్యమును ఆశ్రయించి ఉంటుంది ద్రవ్యం లేకుండా క్రియ ఉండదు వాళ్ళు ఏమన్నారు అంటే గుణము క్రియ ద్రవ్యమును ఆశ్రయించి ఆశ్రయించి ఉంటాయి మీకు ద్రవ్యం లేకుండా క్రియను చూపించండి ఎక్కడ ఫ్యాన్ తిరుగుతో ఉంది అంటే ఫ్యాన్ అనేది ద్రవ్యం ఒకటి తిరగడం అనే క్రియ కాబట్టి ద్రవ్యాశ్రతములైన క్రియలకి భావము అంటే కాబట్టి క్రియలో మార్పు వచ్చిందంటే క్రియకు ఆశ్రయమైన ద్రవ్యంలో మార్పు ఆ సన్స్సులో భావ పేరు పెట్టారు ఇప్పుడు ఆ భావ ఆరు ఉన్నాడు ఆయన మొదటిదేమిటి జాయతే పుట్టింది పుట్టుతున్నది పుట్టింది అని అర్థం పుట్టింది అని అర్థం జాయతే పుట్టింది అంటే అంతకు ముందు వరకు ఉంది అనే మాట లేదు కదా పుట్టేస్తే ఉంది అనే మాట వచ్చింది అస్థి జాయతే అస్థి అస్థియే సబ్దం అది అంటున్నారు భాష్యం అసతహ లేనిదానికి సద్భావే ముందుక అనే స్థితి కలిగినప్పుడు సత్ అనే పదము ప్రయోగించబడుతోంది అసద్ది ప్రయుజ్యతే తర్వాత వస్తుంది క్రియ తర్వాత వ్యాఖ్యానంలో వస్తుంది అన్వయంలో వస్తుంది భాష్యకారులు అన్వయం చేసి పెట్టండి మనకి మనం చేసుకుంటాం ఓకే ఇది ఇచ్చేత ప్రయుజ్యతే అంతవరకు లేనిది పుడుతూనే ఉన్నది అనే స్థితిని పొందిన సందర్భంలో సత్ అనే పదము ప్రయోగించబడుతున్నది ఉదాహరణకు ఎలాగా అంటే అవిద్యమాన పుత్రస్థ జన్మాని ఆయనకి పుత్రుడు లేడు భార్య గర్భవతి అయింది పుట్టింటికి వెళ్ళింది పూర్వకాలం అలా ఉంటుంది పుట్టింటికి వెళ్ళడం పుట్టిల్లో ఏమో పల్లెటూరు ఉంటుంది పురుడికి పల్లెటూరుకి వెళ్తే అదేదో అసందర్భంగా ైదరాబాద్ లోనే ఉంటారు వాళ్ళే వస్తారు ఇక్కడ అంటే రివర్స్ కాలా బట్టి పూర్వం అయితే బస్సు అయితే పుట్టింటికి వెళ్ళిపోయేవారు ఆ పుట్టింట్లో పల్లెటూరులోనే పురుడు ఉంది ఆ రోజుల్లో అలా ఉంది సో మీరు ఉంటాడు హైదరాబాద్ లోనూ లేకపోతే అక్కడ ఢిల్లీలోనూ ఉంటాడు అక్కడ శిశువు జన్మించిన తర్వాత అప్పుడు టెలిఫోన్లు టెలిగ్రామ్ టెలిగ్రామ్ అయితే భయం అలా పోతేనే టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్ళదు ఎందు ఫోన్లో ఏమి ఎందు ఫోన్లో ఎక్కడో ఉండదు అంటే అది వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కార్డు రాస్తారు ఆ కార్డుకి నాలుగు రోట్ల పసుపు పెట్టి కార్డు రాసి పాడేస్తారు ఆ కార్డులో ఏమన్నా రాస్తారంటే నీకు ఫలానా నక్షత్రాన శుభ చాంద్రమాన ఈ మాటలన్నీ రాసి శుభ ముహూర్తండి ఫలానా నక్షత్రంలో నీకు పుత్రుడు పుట్టినాడు అని అంటాడు చూసుకుంటాడు ఆ క్షణం వరకు పుత్రుడు పుట్టలేదు అప్పుడు పుత్రుడు కాబట్టి పుత్రుడు ఉన్నాడు అప్పుడు మిత్రులు ఏమంటారంటే పార్థివం అంటారు లేదో పార్థివం కాబట్టి సో పుత్రుడు పుట్టుట పుట్టిన తర్వాత ఉండుట ఆ ఉండుట అనే సందర్భంలో సత్ అనే ప్రయోగిస్తారు ఇక తధ సాధుభావే సాధుభావ భావం అంటే ఉంగుట ఆ స్థితి క్రియార్థము మంచిగా ఉండుట బాగుగా ఉండుట అనే సందర్భంలో కూడా అనే అర్థంలో కూడా సత్శబ్దములు ప్రయోగిస్తారు అని అలాగా సదిచేత ప్రయోజ్యతే అని అన్వయించుకుంటూ ఉండాలి దానికి దృష్టాంతం ఏమిటో తెలుసున అసద్వృత్త అసాధో సాధు భావ వాడి స్వభావము తప్పు శ్లోకాలు వాడు తప్పు పనులు చేస్తూ ఉంటాడు స్వభావం తప్పైతే మరి తప్పు పనులు చేస్తాడు స్వభావం అంటే మనస్సు స్త్రీ అంటే చేతులతోటి కళ్ళుతోటి చేసేది నోటితో కూడా కనుక వాడి స్వభావము అసత్వం తప్పు కనుక అన్యా అంటే అయోగ్యము కనుక ఆ అయోగ్యమైన స్వభావము గలవాడు అసాధువు దుష్టడు దుష్ట అంటారు వాడు దుష్ట దుష్ట అని తెలుగులో అయితే తొంటరి అని అంటారు తొంటరి అనే పదం అన్నారా అంటే వాడు అయోగ్యుడు వాడేం యోగ్యుడు కాదు అటువంటి వాడితో మీరు సంబంధం పెట్టుకోకూడదు సంబంధం ఏం పెట్టుకుంటారు వాటితో వాడితో సంబంధం పెట్టుకుందామని ట్రై చేస్తే వాడు మిమ్మల్ని తిడతాడు తుంటది కదా కాబట్టి వాడు తిట్టాడు కాబట్టి మనం కూడా తిట్టాలా అది ఏమీ బాగుంటుంది కదా వాడు ధూళి లేకపోతే మీరు కూడా ధూళి లేకపోతే ఏమవుతుంది డబుల్ ధూళవు అలా చేయకూడదు మనం ఏం చేస్తాం అక్కడికి అవతలంట అటువంటి వాడు అసాధువు ఆ అసాధువుకి వాట్ ఎవర్ రీజన్ వాడిలో సాధు సత్ప్రవర్తన వచ్చినది అప్పుడు లేనిదానికి ఉంగుట కలిగినది పుట్టుకను అనుసరించి లేనిది ఉన్నది అదే రకంగా చెడు ప్రవర్తన గలవాడు సత్ప్రవర్తన గలవాడు అయినాడు అప్పుడు సత్ అనే పదాన్ని ప్రయోగిస్తారు వాడు సత్పురుషుడండి అంటారు అంటే అంతకుముందు ఏదో ఉండి వాడు ఇప్పుడు మాత్రం చాలా మంచిగా అయినాడు అదో అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో ఇష్టం వచ్చినట్టు ఉన్నారు ఇక్కడు మాత్రం చాలా యోగ్యంగా ఉన్నాడు అదో కాబట్టి చెడుతో పోల్చి మంచిని చెప్పేటప్పుడు సత్ అనే పదాన్ని వాడతారు భావము సాధుభావము అంటే సంకల్పము చాలా పవిత్రమైనది నోబుల్ డిస్పోజిషన్ అని అంటారు అత్యంత పవిత్రమైన సంకల్పము ఎక్కడో పోపు పెడుతున్నారు పోపు ఏదో కూరపోపు ఏదో పెడుతున్నారు ఆ పోపు అలాగ గాలిలో వచ్చి అది మీ అందరి ముక్కుల్ని కూడా అటాక్ చేస్తూ ఉండి ఉండాలి నేను ఇక్కడే గమనించాను మన స్వామికి మిక్కున్నారు బాగా గట్టిగా టై చేసి ఆయనకి దగ్గర సో పోపు అంటే ప్రభావం ప్రభావంతో స్వామికి ఇంటికి వచ్చిన అతిథిని నీరు బయటికి తరివేయాలంటే నిలపగానే ఇంటి పుల్లో సో మంచిది ఈ అయ్యా మహాశయ ఈ తలుపు వేసేయండి అయ్యా ఆయన కూర్చుని కూర్చుని ఈ తలుపు వేసేయండి దయచేసి నిలబడి ఉన్నారు ఆయన వేస్తారు ఎందుకంటే పోపు వస్తుంది ఇటుకేసి అందు గురించి థ్యాంక్ యూ కాబట్టి అసద్వృత్త అసాధో సద్వృత్తత సాధుభావ అసాధువు వాడు దుష్టుడు వాడు సత్పురుషుడైనాడు అటువంటి సందర్భంలో సత్శబ్దాన్ని ప్రయోగిస్తారు తస్ సాధుభావే చ అభిధానం బ్రహ్మణ ప్రయోజ వాడు సత్పురుషుడైనప్పుడు వాడు ఎందుకు సత్ అని ప్రయోగిస్తారు వాస్తవానికి సత్ అన్నది పరమాత్మ యొక్క నిర్దేశం దాన్ని నీడికి ప్రయోగిస్తారు మనిషికి ప్రయోగిస్తారు అంటే అర్థం ఏమిటి మీకు నేను సిద్ధాంతం చెప్పే ప్రయత్నం చేశాను ఇంతకుముందు సలోకరణ ఇప్పుడు ఇంకొకసారి చెప్తారు భగవాన్ బుద్ధుడు ఈశ్వరుణ్ణి అంగీకరించలేదు అనే ఒక అపవాద గలదు అదే అపవాదు ఆయన ఏమన్నాడంటే వీళ్ళు జనులు ఈశ్వరుడు అనే ఆయన దోట కూర్చోబెట్టింది ఆయన్ని సంతోషపెట్టేసి తమ కోరికలను తీర్చుకోవటం కోసం కర్మలను చేస్తూ యోగ్యమైనటువంటి సంకల్పములు యోగ్యమైన లక్షణములను గాలికి విదిలిపెట్టేసి తనము దుష్టులుగా తయారైనారు అని అన్నట్టు సమాజం అలా తయారైంది సమాజం ఏం చేస్తుంది ప్రవృత్తి అంతా చాలా దుష్టమైన ప్రవృత్తి చేసే క్రియలు చూసినట్లయితే ఈశ్వరుణ్ణి ఆరాధించే క్రియలు ప్రవృత్తి చూడ చూసినట్లయితే దుష్టమైన ప్రవృత్తి ఎలాగో ఈ రెండింటికి కనెక్షన్ ఎలా ఎలా పెడతారు మీరు అంటే ఏమైంది అక్కడికి ఈశ్వర ఆరాధనకి హృదయ పవిత్రతతో ఎత్తి సంబంధము లేదు ఆ కనెక్షన్ తెగిపోయింది ఈ దేవుడికి మన హృదయంలోని పవిత్రతకి ఏమీ కనెక్షన్ అనేది లేదు కాబట్టి హృదయంలో పవిత్రత గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు దేవుడు విషయం దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు విషయం దగ్గరకు వచ్చేప్పటికి క్రియ కర్మ చేసేది అంటే కర్మ చేసేస్తే సరిపోతుంది కర్మ అంటే నిప్పులు పెట్టి హోమం చేసేది లేకపోతే కుంభం పోసేటం కుంభం అన్నపు కుంభం పోసేసి నవీద్యం పెట్టేది ఆ అన్నా ఇంటి తోట చాలా తొందరగా తొక్కేస్తావు లేకపోతే ఒక విగ్రహం మీద పోసేటం ఆ పువ్వుల్ని ఇటువంటి దొంగిచ్చేసి తొక్కేస్తూ ఉండడం ఇదంతా కూడా ఇటువంటి సుంతరి ధనం ఏదైతే దేవుడి ఆరాధన రూపంగా చలామణిలోకి వచ్చి వ్యక్తి యొక్క ప్రవర్తనలో పవిత్రత ఉండాల్సిన అవసరం ఏమీ లేదు దాని ఫోకస్ ఎప్పుడైతే జారిపోయిందో మనిషి పవిత్రంగా ఉండాలి మాట్లాడితే మధురంగా మాట్లాడాలి చేస్తే ధర్మమే చేయాలి కానీ అధర్మం చేయకూడదు లంతం ముచ్చుకోకూడదు ఇతరులను దూషించరాదు ఇతరులకు అపకారము చేయరాదు పవిత్రమైన భావన కలిగి ఉండాలి అనే ఈ హృదయములకు సంబంధించినటువంటి లక్షణములు ఏవైతే కదలో సల్లక్షణములు వాటికి సంలక్షణములోని పెద్ద సత్ లక్షణము వాటిని పూర్తిగా గాలికి వదిలేసి కేవలం మీరు దేవుడికి ఒక బంగారపు తొడుగు చేయించేయండి లేదా దేవుడికి కళ్యాణం చేయించేయండి అయితే దేవుడికి కుంభం పోసేసి నైవేద్యం పెట్టేయండి అయితే దేవుడికి లక్ష దీపాలు పెట్టేసి అలా వెలిగించేసేసి అవి అక్కడికి అయిపోయిన మీ దాన్ని వేరుకోండి అని ఈ రకంగా తయారేయండి సమానం బుద్ధుడు ఈ కర్మకాండ వైల్డ్ గ్రాస్ లాగా పెరిగిపోయి హృదయంలో ఉండే సంలక్షణములను ముక్తిగా దిగజార్ అనే దీనికి దానికి ఎందుకునో సంబంధం అని గమనించి ఆయన ఏమన్నాడంటే కొంతకాలం మీరు దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడనే మాటను ఉచ్చేటం మానేసి ఎప్పుడైతే దేవుడనే మాటను ఉచ్చేటించడం మానేశారో దేవుణ్ణి పూజించుటా అనే క్రియా కలాపమంతా కూడా పక్కకి పోతుంది ఆ ఫోకస్ని అట్నుంచి తిప్పి కేవలము సుచారిత్రము మీరు ఫోకస్ పెట్టండి సత్యాతిక్రము అంటే మంచి నాడాబా అని ఆయన అష్టవిధ సత్యాతిక్రము అని ఎనిమిది రకముల సత్యాతిక్రమను బోధించాడు ఆయన ఇప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పినట్ట లేడని చెప్పినట్టని ఆయన్ని మిస్ఇంటర్పరేట్ చేయడానికి అవకాశం ఉంది కదా అదే మన వాళ్ళు చేశారు అదిగో దేవుడు పక్కన పెట్టన్నాడు దేవుణ్ణి పూజ చేసే క్రియల్ని పక్కన పెట్టన్నాడు పక్కన పెట్టాను తర్వాత ఏం చేయనున్నాడు అదనవసరం అది పక్కన పెట్టన్నాడు కాబట్టి నాస్తికము కాబట్టి ఆయన్ని దేశం నుంచి తనవేయండి అది బుద్ధుణ్ణి దేశం నుంచి తనవేశారు బుద్ధుణ్ణి అంటే బుద్ధుని యొక్క ధర్మాన్ని దేశం నుంచి తగేశారు అది విదేశాలకు వెళ్ళిపోయింది ఏనాడైతే బుద్ధుని యొక్క ధర్మము విదేశాలకు నడిపోయిందో అది హిందూ ధర్మం నాకు అది వెన్నుముక విరిగినట్టయిపోయినది హిందూ ధర్మము తన బలాన్ని కోల్పోయింది విధర్మీయుల యొక్క పాలనలోకి హిందూ సమాజంలో వెళ్ళిపోవటానికి అదే కారణమైనది అని వివేకానంద స్వామి వాపోయినాడు కాబట్టి ఇలాంటి గంభీరమైన విషయములను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కలదు మన శాస్త్రంలో కూడా ఒక వచనము కలదు ఈశ్వరుని పొందుట అనగానేమి అని మీమాంస చేశారు ఈశ్వరుని చేరుట ఈశ్వరుని పొందుట అనగానేమి అని మీమాంస చేశారు మన వాళ్ళు ఈ ఆగమం అని పేరు పెట్టి వీళ్ళు దాన్ని ఎలా నిర్వచించారో తెలిసినా ఈశ్వరుడు అక్కడ ఉంటాడు లోకంలో ఉంటాడు దానితో పేరు పెట్టడం పేరు పెట్టి దాన్ని వర్ణించేసి అక్కడ వీరు తీసి వచ్చినట్టుగా చెప్పడు సింగపూర్ పూర్వం అనే రంగూరు వెళ్ళొచ్చానండో అనేవాడు గ్రామంలో గ్రామంలో ఒక భూమి రంగూరు వెళ్ళొచ్చాడు అతన్ని పిలిచి ఏమో నువ్వు రంగూలు వెళ్ళావు కదా అంటే ఆ వెళ్ళారు బాబాయా ఆ కూర్చో కూలిపెరికి వెళ్ళేవాడు రంగూలు కూర్చో ఒక గ్రామం మొత్తానికి వాడే అతగాడే రంగూను వెళ్ళేది అక్కడ ఎలా ఉంటుందంటావు ఎలా వెళ్తారు అసలు అంటే షిప్లో ఎక్కి వెళ్తారు బాబాయ్య అని వాడు చెప్పిందంటా కదా అదంతా బుర్రలో పట్టేస్తాడు ఆ రంగులు వెళ్ళొచ్చిన వాడు వర్ణించి చెప్పినట్టుగా వైకుంఠం వెళ్ళొచ్చిన వైకుంఠం అలా చెప్పాడంట అలా వీళ్ళు వెళ్ళొచ్చినట్టుగా చెప్పాడు అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది అంటే అంతేదాని అర్థం ఏంటి మన మన కోట సింగు పోటీగా లేకపోతే గోల్కొండ కోటం కృషి చెప్పులు మాట అని నీకు తెలుసుకోలేదు లోకానువాదం అని తెలియదు కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఏముంటాయి రాళ్ళు అక్కడ కాంపౌండ్ వాళ్ళు వజ్రాలు ఉంటాయి మీ సొమ్మైపోయా వచనమే కదా దానికి గేట్స్ ఉంటాయి ద్వారములు ఉంటాయి ఎన్ని ద్వారాలు ఉంటాయి నాలుగు ద్వారాలు ఉంటాయి వీడికి నాలుగు దిక్కులు తెలుసు కదా దీంట్లో ఉత్తరం మంచిది దక్షిణం చెడ్డది అని వీళ్ళు సంస్కారం కాబట్టి ఉత్తర ద్వారా దర్శనం అని మళ్ళీ అర్ణుని స్టేషన్ పెడతారు పిచ్చి కుదిరింది తనకి వెళ్ళి వెళ్ళి కుదిరింది తనకు రోగం దుట్టమన్నట్లు ఏమంటారు ఆగమశాస్త్రం చెప్పిందంటే ఇలాంటి వేషాలు కట్టి పెట్టి సత్యాక్రమం మీరు అవలంబించదు సద్భామను సచారిత్రములు అవలంబితుడు మాకు దేవుడు కావాలి కదా అంటే చూడ సత్ సద్గుణ ప్రాప్తురేవ ఈశ్వర ప్రాప్తి అని మీమాంస చేసి దేవుడు అలా ఎక్కడో ఉన్నాడు ఆయన్ని చేరుకోవటానికి ఈ క్రియాకలాపము అనే ఈ మొత్తం స్ట్రక్చర్ని పక్కన పెట్టాడు దాన్ని పక్కన పెట్టాడు దేవుడు అంతటా ఉన్నాడు నీ హృదయంలో కూడా ఉన్నాడు నువ్వు అజ్ఞానం చేతో తెలుసుకోలేకపోయి నీవు జ్ఞానోదయం అయితే తెలుసుకుంటావు ఆ జ్ఞానోదయం అవడం కోసం నీ హృదయము శుద్ధముగా ఉండాలి హృదయ శుద్ధి కోసం ఈ ఎనిమిది లక్షణములను నాకు అవలంబించుము అని భగవాన్ బుద్ధుడు చెప్పాడు అష్టలధికారి మన మీమాంసకులు అదే వేదాంతులు కూడా ఏం చెప్పారంటే సద్గుణ ప్రాప్తిగా ఈశ్వర ప్రాప్తి మీరు సద్గుణములను అలమరచుకుంటే ఈశ్వరుని పొందిట ఇదైతేనే మహాత్ములు అన్నారు కాకే జీవ హోతాహే ఖిలాకే ఈశ్వర హోతాహే వీడు తినేస్తున్నాడు అనుకోండి రెండు ఏదో తెచ్చుకుని తినేస్తున్నాడు అనుకోండి ఇప్పుడు జీవుడు తన కడుపుకు తినేవాడు జీవుడు ఇతరులకు పెట్టేవాడు ఈశ్వరుడు ఎందుకంటే ఇతరులకు పెట్టి తారినప్పుడు దయ కరుణ నిష్కామంగా దానము చేయుంత అనే సద్భావము వచ్చింది కదా సద్భావము సాధుభావము వచ్చింది కదా అంటే నోబుల్ డిస్పోజిషన్ వచ్చింది కదా ఆ నోబుల్ డిస్పోజిషన్ వచ్చిందంటే దేవుడే వచ్చేసినప్పుడు దేవుడు వచ్చేసేటప్పుడు కాబట్టి ఏ హృదయము పవిత్రమో ఆ హృదయములో దేవుడు ఉంటాడు such as, strengths and policies for vetting in the Bible. As Population suggests this rule by verse, in mind, from that case, who sorcerers from the God and suppose the God removed the despite its consequences. The sameيل is beyond the path, లేక అంతకంటే కొంత ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా ఏది ఇంప్రూవ్మెంట్ దేవుడు దూరంగా లేడు అంతటా ఉన్నాడు నా హృదయంలో కూడా ఉన్నాడు నేను ఆ దేవుడిని తెలుసుకుని పొందుతాను తెలుసుకోవడానికి చిత్తము సిద్ధముగా ఉండాలి దానికి సద్వృప్తి కావాలి పవిత్రమైన చారిత్ర నడవడి కావాలి అంటే ఇతరులతో ప్రేమగా మాట్లాడినాము ఇప్పుడు కూడా పాఠం చెప్పేప్పుడు తత్వమును బోధించే సందర్భంలో అయోగ్యములైన క్రియలు భావములు వాటిని తూర్పారబట్టుట అనే పద్ధతి సాగుతుంది కానీ వ్యక్తుల ఎడన ద్వేషం అనేది ఉండదు తర్వాత వ్యతిరే దేనికి వ్యతిరేకము కాదు తత్వములు తెలియటే తప్ప దేనికి వ్యతిరేకము కాదు దాన్ని ఆ విధంగా మీరు అర్థం కాబట్టి సాధుభావ వేదికలతో మంచి చారిత్ర వేదికలతో దాని దాని ఎందుకు సత్ అనే శబ్దాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు సత్ అంటే పరమాత్మ కదా ఓం సత్సత్ అంటే పరమాత్మ కదా సాధుభావము నుండి సత్ అనే పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు అంటే సాధుభావము నుండి పరమాత్మ ఉంటారు కనుక సత్పదాన్ని ప్రయోగిస్తున్నారు మరి గీతంతైనా ఉంటుంది సో ఇప్పుడు చూసుకోండి సద్వృత్తత సాధుభావ అంటే మంచి ప్రవృత్తి నడవటి దానికి సాధుభావము అని పేరు తస్మిన్ సాధుభావే చదిక్యేత అభిధానం బ్రహ్మణ ప్రయుజ్యతే ఆ సాధుభావమునందు కూడా అంటే సాధుభావము అనే అర్థమునందు కూడా పరమాత్మను బోధించే సత్ అనే శబ్దమును ప్రయోగిస్తూ ఉంటారు ఎందుకంటే సాధుభావమే పరమాత్మ కనుక కాబట్టి మీరు ప్రేమను అనుభవానికి తెచ్చుకుంటే ఆ ప్రేమయే దైవం కరుణ దయ మంచిగా మాట్లాడక ఇదీ ఇవన్నీ ఇవన్నీ మనకి వర్ణంలో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఆ ప్రేమ యొక్క రూపములే ప్రేమ అనేది ఒకటి ఏదైతే ఉంటాయో అదే ఇన్ని రూపములుగా మనకు అనుభవానికి ఉంటుంది ప్రేమయే దైవం అని మనం గమనించాల్సి ఉంటుంది తత్ర ఉచ్యతే అభిధీయతే తత్ర అంటే తస్మిన్ అంటే ఆ అర్థము నందు ఈ శబ్దము ప్రయోగించబడుతుంది ప్రశస్తే కర్మ వివాహాదౌఖ తబ్ద పాయ్యేత మంచి కర్మందు మంచి కర్మ తాను ఎందుకూడా సత్త శబ్దాన్ని ఉపయోగిస్తారు మంచి కర్మాటే దృష్టాంత వివాహ ఇప్పుడు వివాహము అనేది చాలా పవిత్రమైన కర్మ ఎందుకు తెలిసిన ఈ సృష్టికి మూలము వివాహమే స్త్రీ పురుషులు కలుగు కలుసుకుంటే సృష్టికి మూలము స్వామిజీ అనేవారు అదేనా గర్భవతి కనపడితే గర్భిణి కనపడినట్లయితే ఆయన ఏమన్నారంటే మనం బ్రహ్మసూత్రం ఓపెన్ చేసి జన్మార్ద్యత ఈ సృష్టి అంతా కూడా ఏ పరమాత్మ నుంచి పుట్టిందో అని అంటాం ముఖ్య పరమాత్మ నుంచి పుట్టింది ఉంటే పరమాత్మ ఖండించి అలాగే క్రియేట్ చేసి దార విడించాడా ఏమీ లేదు ఆ పరమాత్మ యొక్క సృష్టి చేసే ఆ మహిమ ఆ శక్తి ఇదిగో ఈ స్త్రీ మనకి దర్శనమిచ్చుకున్నట్టు దృష్టి అలా జరుగుతుంది అంతేగాని ఇంకో రకంగా జరగదు ఏది జరిగినా అలాగే జరుగుతాయి ఇప్పుడు మీకు మంచి జరిగిందనుకోండి ఎలా జరుగుతుంది మీరు దేవతను ఆరాధించారు మంచి జరిగింది ఎలా జరుగుతుంది దేవత మీ ఇంటికి వచ్చి తీవ్ర పెట్టి ముక్కు వేసి వెళ్తుంది అనుకుంటున్నారు అది దేవత మీ బుద్ధిలో ప్రవేశించి మీకు మంచి మంచి బుద్ధిని ఇస్తుంది మీకు మంచి బుద్ధిని ఇచ్చేప్పటికి మీరు బుద్ధిని మంచి పని ఆ విధంగానే దేవత మీకు హెల్ప్ చేస్తుంది అంతేకాని దేవత పై నుంచి అలా దారుపడవదు లాట దారుపడించినట్టుగా శాస్త్రం అలా అంకేతనే లోకంలో ఉండే ప్రచారంలో ఉండే విశ్వాసములకు మూలము శాస్త్రం ఉండదు శాస్త్రం మూలముండదు పడదీర్తలతో ఆత్మశాస్త్రంలో చెప్పిందంటాడు ఏమాగమశాస్త్రం కౌశాస్త్రహే సో కనుక వివాహము మొదలైన కర్మ వివాహము పవిత్రమైన కర్మ అంచేతనే వివాహము జరిగినప్పుడు అందరూ వెళ్ళి చూసి సంతోషించి ఆశీర్వదించి సన్యాసిని మినహాయించి సన్యాసులు వెళ్ళాలనుకోండి It's so, a wrong place for other sannyasi to present Sudisatom. Since they have the business involved, they won't make their learn or anxiety. He is theUSTIN of the manage. He is 36 years old and he doesn't live at all. As a person knows who Föras and how things are scattered at all. He is a criminal soldier and suffering from theodor of a and with 맛. That doesn't mean can you fail to see it, can you continue with business? తే మరో ఇలాంటి ల లౌకిలు చేస్తున్న క్రియలు అనేవి ఉంటాయి సో కాబట్టి లాహం చాలా పవిత్రమైన అందులో ఉండే రెండో పవిత్రత ఏమిటంటే గృహస్థాశ్రమము అతిథి పూజకు పేరు దాన్ని నాకు అతిథి పూజకు పేరు ఆ అతిథి పూజ అంటే దేవ పూజ అతిథి దేవో అటువంటి కర్మ చాలా పవిత్రమైనది కాబట్టి దాని ముందు కూడా స్పష్ కర్మ అనే పదాన్ని ప్రయోగిస్తారు ఎందుకంటే వివాహములో వధువు వధులయ్యూ పరమాత్మ ఉంటారు వధువతుల పరమాత్మ అందుచేతనే వాళ్ళని లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావన చేస్తారు ఆ రెండు రోజులు ఆ రోజు పూట రెండు రోజులు ఆ తర్వాత మళ్ళీ మమ్మలేదు కాబట్టి అది వాళ్ళ మీద ధర్మాన్ని కనుక అనుష్ఠించినట్లయితే ఆ ధర్మంలో పరమాత్మ నివసించి ఉంటాడు కనుక అటువంటి కర్మలన్నీ కూడా సతశబ్దమును ప్రయోగిస్తారు పౌర్ణమ పౌర్ణమ పూర్ణ పూర్ణముదే